ఎన్నడొకో బుద్ధెరిగి ఈడేరేది జంతువులు ఇన్నిటా నీ మహిమలు ఎదిరించి ఉన్నవి కావించి నీ పాదతీర్థ గంగ ప్రవాహమైనది పావనులై ఇందరిని బ్రతుకమని లావుగా నీ ప్రసాద తులసి నారువోసున్నది వేవేలు పాతకాలెల్లా విదులించునుచు చెంతల నీ మూర్తులు శిలాశాసనాలైనవి పంతముతో కొలిచినట్టే బ్రతుకుమని బంతినే నీ నామములు ప్రతిధ్వనులై ఉన్నవి దుంతులైన భువనముల తుదగనుమనుచు అందరికి నీ సేవలు హస్తగతాలైవున్నవి బందెతీర నీకు ముక్కి బ్రతుకమని అందపు శ్రీవెంకటేశ అంతరాత్మవై ఉన్నాడ ఎందుచూచిన విజ్ఞానమింద కొండో ఎనుచు